అసలు ఏం జరిగిందంటే పదహారవ అధ్యాయం సీఎంలు ఆగ్రహ కెరటాలు మొదటి భాగం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి నేను వెన్నుపోటు పొడిచానట కొణిజేటి రోసయ్య గారితో నేను మాట్లాడటం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి ఆగ్రహం తెప్పించి చాలా మంది ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటే నా మీదే ఎందుకు ఆగ్రహం రావాలి అంటే సమాచార పౌర సంబంధాల కమిషనర్ నేను ముఖ్యమంత్రి సమక్షంలోనే చాలా సమయం గడుపుతుంటాను గనక నా విధేయత పట్ల ముఖ్యమంత్రికి నమ్మకం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆ విశ్వాసానికి ఘాతం తగిలి నేను విశ్వాసఘాతకుండా అయ్యాను ముఖ్యమంత్రుల ఆగ్రహం నాకు కొత్తగాదు అంతకుముందు ఆ తర్వాత కూడా మర్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహం చవి ముఖ్యమంత్రి అంజయ్య గారి ముందు భవనం వెంకట్రామ్ గారి ముందు వేరువేరు ఉద్విగ్న క్షణాలు గడిపాను ముఖ్యమంత్రులకు ఉండే బలమైన అంశాలే ఒక్కోసారి వాళ్ళని బలహీనుల్ని చేస్తూ ఉంటాయి ఈ సంగతి తెలుసుకుని ప్రభుత్వ వ్యవహరించే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు ముఖ్యమంత్రులు ఎలా పనిచేయాలో తెలిపే శాస్త్రీయమైన రాజకీయ శాస్త్రం ఏదీ లేదు ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి ఆ ప్రజల ఆశల మేరకు రాజ్యాంగ బద్ధున్నే పనిచేస్తాను నీతివంతమైన పాలన అందిస్తాను ఇలాంటి ప్రమాణం చేస్తారు తప్ప పాలనా విధానం ఎవరిది వాళ్ళదే కానీ అందరు ముఖ్యమంత్రులకు ఉండే బలమైన విషయం వాళ్లకు విధేయులైన వాళ్ళు మోసుకొచ్చే రహస్య సమాచారం ప్రభుత్వంలో పోలీస్ శాఖలో ఉండే రహస్య సమాచార విభాగానికి సమాంతరంగా ఈ అసంఘటిత వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది ఈ వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారంలో దేనికి ఎంత విలువనివ్వాలి అన్న విచక్షణ లేకపోతే ఆ బలమే బలహీనతే కూర్చుంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నన్ను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించిన రెండో రోజునే ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి నా మీద కోపం వచ్చింది నన్ను పిలిపించారు ఏమయ్యా వెంగళరావుకి ఏజెంట్ గా పనిచేద్దామనుకుంటున్నావా అంటూ విరుచుకు ఇలా అకస్మాత్తుగా నిలదీస్తే ఏమర్థం అవుతుంది ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకుని ముఖ్యమంత్రి వెనక ముందు ఉపోద్ఘాతం లేకుండా విరుచుకుబెడితే ఏం చేయాలి అర్థం కాదు అర్థమయ్యేదాకా గందరగోళంగానే ఉంటుంది పైగా ముఖ్యమంత్రి ఇలా నిలబెట్టి అరిచినప్పుడు పక్కన ఎవరన్నా సాటి అధికారులు మనకన్నా క్రింది స్థాయి అధికారులు ఉన్నారంటే అవమాన భారంతో కుంగిపోవాల్సి వస్తుంది ఈ అవమానం పరిమాణం ముఖ్యమంత్రి అరిచిన దానికంటే ఎక్కువగా దీనికి బయట లభించగల ప్రచారాన్ని ఊహించుకునే దాన్ని బట్టి ఉంటుంది చెన్నారెడ్డి గారికి ఆగ్రహానికి కారణం ఆ ముందు రోజు నేను చెలికాని అన్నారావు గారితో మాట్లాడానట అన్నారావు గారు వెంగళరావుకి ఆప్తుడు బంధువు కూడా కావచ్చు వివిధ హోదాల్లో ఆయనకి టీటీడీతో ముప్పై మూడు సంవత్సరాల అనుబంధం పంతొమ్మిది ఎన్నికలలో వెంగళరావు గారు బ్రహ్మాండ కాంగ్రెస్ లోనే ఉండి ఆవు దృడ గుత్తుతో పోటీ ఓడిపోయారు చెన్నారెడ్డి గారు ఎన్నికలకు రెండు మాసాల ముందు పుట్టిన ఇందిరా కాంగ్రెస్ లో జేరి హస్తం గుర్తుతో పోటీ చేసి గెలిచారు ఇప్పుడు చెన్నారెడ్డి గారిని ప్రతి క్షణం పట్టుకుని వేధించే అనుమానం వెంగళరావు గారు తన ప్రభుత్వానికి అనుకూలంగా ఖచ్చితంగా పనిచేయరు కాబట్టి ఆయన ఆయన తాలూకు మనుషులు ఒక కంట కనిపెట్టి చూడాల్సిన వాళ్ళు కానీ ఒక ఐఏఎస్ అధికారిని ఫలానా నాయకుడు తాలూకు మనిషి అని ఎలా ముద్ర వేస్తారు వెంగళరావు గారి పట్ల నాకున్న విధేయత కారణంగానే అన్నారావు దగ్గరికెళ్లి మిమ్మల్ని మళ్లీ టీటీడీ చైర్మన్ గా కొనసాగింపజేస్తానుగా నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చానట ఇది చెన్నారెడ్డి గారి నమ్మకం ఇది నాకు అర్థమయ్యే లోపల టన్నుల కొద్దీ దెప్పి పొడుపులు బాణాలు నా మీద పడిపోయాయి వ్యంగ్య బాణాలు సంధించడంలో చెన్నారెడ్డి గారు సిద్ధాహస్తులు అన్నారావు దగ్గరికి నేను వెళ్ళలేదని ఆయనే నా దగ్గరకు వచ్చి అమెరికా నుంచి ఇప్పుడే వస్తున్నాను అంటూ టిటిడిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నా నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసి వెళ్లారని ఆయన చైర్మన్ గా నియమింపజేసే హక్కు అధికారం ముఖ్యమంత్రికే తప్ప నాకు లేదని ఇలా చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చుకున్నా గాని ఆయన శాంతించలేదు అయినా రాజకీయ విధేయులు నడిపే రహస్య సమాచార వ్యవస్థ దాని పని చేస్తూనే వచ్చింది ఫలితంగా ఏడాది తిరగకుండానే నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో తనకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానని ఎవరో చెప్పారట నలుగురు అధికారులు రాజకీయ వందే మాఘల సమక్షంలో అక్కడ లేని నన్ను ఉద్దేశించి చెన్నారెడ్డి గారు నోటికొచ్చినట్లు దమ్మెత్తి కోసారు చీఫ్ సెక్రటరీ రామ్మూర్తి గారు నాకు టెలిఫోన్ చేసి చెప్పారు నాకు తెలియని ఘోరమైన నేరం ఏం చేశాను పరిగెత్తుకుంటూ హైదరాబాద్ వెళ్లాను విషయం ఏమిటి ముఖ్యమంత్రి కార్యదర్శులు సంతానం గోవిందరాజన్లు నాకు విషయం వివరించారు చెన్నారెడ్డి గారికి కడప జిల్లాలో రాజకీయ ప్రత్యర్థి అయిన సభాపతి గారి పత్రికకి ముఖ్యమంత్రి మీద విమర్శనాత్మక వ్యాసాలు గుప్పిస్తున్న ఈనాడు పత్రికకి ప్రకటనలు ఇవ్వడం నేను చేసిన నేరం పైగా ఆ ప్రకటనలు పడిన సంచికలోనే చెన్నారెడ్డిని విమర్శిస్తూ వ్యాసాలు వచ్చాయట ఆయన రాజకీయ విధేయులు మోసుకెళ్లి ఆ పత్రికలు చూపించారట నా ప్రమేయం లేదని నిర్దిష్ట విధానం ప్రకారం ఈ ప్రకటనలన్నీ టిటిడి పీఆర్ఓ ఇస్తుంటారని నేను వివరించాను వాళ్ళకి అర్థమైంది కానీ ముఖ్యమంత్రికి ఎవరు చెప్తారు సాటి అధికారి మీద ముఖ్యమంత్రికి ఆగ్రహం వస్తే అడ్డం ప్రయత్నం ఏ అధికారి చేయరు కానీ ఇక్కడ మాత్రం చీఫ్ సెక్రటరీ రామ్మూర్తి సీఎం సెక్రటరీ సంతానం గోవిందరాజన్లు నా మీద అభిమానంతో నాతో పాటుగా సింహం నోట్లో తలదొరచడానికి సిద్ధపడ్డారు అందరం కలిసి ఆ ఆదివారనాడు తార్నాకాలోని చెన్నారెడ్డి గారి ఇంటికి వెళ్లాం ప్రసాద్ చేసిన దాంట్లో దురుద్దేశం కనిపించట్లేదు సార్ అంటూ ముఖ్యమంత్రికి నచ్చజెప్పాలని వాళ్ళు ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి ఆగ్రహ కరెక్టం ఆ ప్రయత్నం వికటించింది వాళ్ల మాటలు వినకపోగా ఆయన నా మీద విరుచుకుపడ్డారు ఆ సంఘటనతో నా నైతిక స్థైర్యం మొత్తం నీరు గారిపోయింది నన్ను రిలీవ్ చేసి ఇంకో ఆఫీసర్ నియమించుకోండి అంటూ ఆవేశంగా ముఖ్యమంత్రికి లెటర్ రాసి తిరుపతి వెళ్లిపోయాను ఇది జరిగిన వారం పది రోజుల్లోనే ఇందిరాగాంధీ తిరుపతికి వచ్చి శ్రీనివాసుని దర్శనం చేసుకుని వెళ్లారు ఆవిడతో పాటు ముఖ్యమంత్రి కూడా వచ్చారు అంతా బాగా జరిగిపోయింది తిరిగి వెళ్లాక నా పనితీరుని అభినందిస్తూ మేము ముగ్గురం ఉన్న ఫోటోగ్రాఫ్ మీద ఆటోగ్రాఫ్ చేసి పంపించారు గారు అమ్మయ్యా అని నిట్టూర్చారు పంతొమ్మిది మరోసారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నా మీద విరుచుకుపడ్డారు దానికి ముందు పంతొమ్మిది వందల ఎనభైలో చెన్నారెడ్డి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అంజయ్య గారి ముందు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొన్నాను ఇది రాజకీయ రహస్య సమాచార వ్యవస్థ ద్వారా కాదు తిరుమలలో నేను అమలు చేసిన మాస్టర్ ప్లాన్ సంస్కరణల వల్ల బాధితులైన రాజకీయ శక్తులు తమ కాంగ్రెస్ పార్టీ విధేయత ఆధారంగా అంజయ్య గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల రాగానే నా మీద ఫిర్యాదు చేశారు మామూలు ఫిర్యాదు కాదు కొన్ని వందల మంది జనాన్ని సేకరించడు నాకు వ్యతిరేక నినాదాలు చేస్తూ నన్ను టీటీబి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు నుంచి అర్జెంటుగా తీసి పారేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ప్రదర్శనగా వచ్చారు ముఖ్యమంత్రి దగ్గరికి యాచకుల కడుపు కొడుతున్నానని గోమాతల పాలిట కషాయనని ఆకర్ల పాలిట రాక్షసున్నని ఇలా పెద్ద పెద్ద ఆరోపణలతో దుమారం లేపారు వాళ్ళు చెప్తుంటే చాలా ఓపిక్గా ముఖ్యమంత్రి ఆలకిస్తున్నారు దాంతో ఈ ముఖ్యమంత్రి ఆగ్రహం నన్ను ఏం చేస్తుందో అని మనసులో బెంగబడిపోయాను మనిషికి కష్టం వచ్చినప్పటికన్నా వస్తుందేమోనన్న భావం కలిగించే టెన్షన్ ఎంత పెద్దదో అప్పుడు అనుభవించాను అప్పటికి అన్నింటికి దేవుడి మీద భారం వేయటం అలవాటైపోయింది చివరికి గతంలో ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి సెక్రటరీగా పనిచేసినప్పుడు నన్ను తెలిసిన వ్యక్తిగా అంజయ్య గారు వాళ్ల ఫిర్యాదు కాగితాలని నాకే ఇచ్చి ప్రసాద్ వల్ల మంచి జరగకపోతే నీకు ఇంకెవరి వల్ల జరగదు అనటంతో గండం గడిచింది కానీ అంజయ్య గారి తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన భవనం వెంకట్రామ్ ముందర్ మాత్రం ప్రభుత్వానికి చెందిన రహస్య సమాచార వ్యవస్థ నన్ను దూషిని చేసినప్పుడు మానసికంగా నలిగిపోయాను పోలీస్ శాఖలో ఒక భాగం ఈ ఇంటెలిజెన్స్ ఇది నేరుగా ముఖ్యమంత్రికే జవాదారి ఐపీఎస్ అధికారి విజయ రామారావు సారథ్యంలోని ఇంటెలిజెన్స్ విభాగం ఎలాంటి రిపోర్టును ముఖ్యమంత్రికి ఇచ్చిందంటే నేను హైదరాబాద్ మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నానంటూ ప్రభుత్వం చేత నాకు నోటీస్ ఇప్పించింది తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను నా పరిధిని అతిక్రమించి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నానట మీనాక్షిపురంలో జరిగిన మత మార్పుల నేపథ్యంలో నైతిక విలువలు హిందూ ధర్మ ప్రచారం కోసం వివిధ మఠాధిపతుల మార్గదర్శకత్వంలో ఒక హిందూ ధర్మ రక్షణ సంస్థని టీడీలో ఏర్పాటు చేశాం విస్తృతమైన హిందూ ధర్మ ప్రచారం ప్రారంభించాం అందులో భాగంగానే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవాల్లో దారి గణేష్ ఆతిథ్యం పండిళ్ళు వేయించి భక్తులకు ధార్మిక సాహిత్యం పంపిణీ చేయించాం పోలీసు రహస్య సమాచార విభాగం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ నా సంధ్యాషి కోరారు టీటీడీకి ఈవోగా ఉన్నంతకాలం టీటీడీ చట్టానికి లోబడి హిందూ ధర్మ ప్రచారమే చేస్తానని ఆ చట్టం ప్రకారం అలా చేయకపోవడమే నేరమని ఈ విషయంలో నేను ఎవరికి సంధ్యాషి ఇచ్చుకోనక్కర్లేదని ఆ విషయంగా జవాబు రాశాను దీంతో ఇంటెలిజెన్స్ విభాగానికి పంతం పెరిగింది ముఖ్యమంత్రి కొందరు రాజకీయ విధేయులు కూడా నూరి పోసినట్లున్నారు చీఫ్ సెక్రటరీ హైదరాబాద్కి పిలిపించారు చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ సమక్షంలో ముఖ్యమంత్రికి నేను సమాధానం చెప్పాలి సాటి అధికారుల ముందు అవమానం అసహనం నన్ను వెంటాడాయి ప్రభుత్వంలో అధికారుల్ని అధికారులు సమర్థిస్తారని ఒక అధికారి ఎన్ని తప్పులు చేసినా అతను కొమ్ము కాసేందుకు సాటి అధికారులు ప్రయత్నిస్తుంటారని ఇలాంటి అపోహలు ప్రజల్లో ప్రచారంలో ఉండటం నాకు తెలుసు కానీ వాస్తవం అలా ఉండదు నేను ఎంతో బాగా పనిచేస్తున్నాను అనిపించుకోవడం కోసం పక్కవారి పని పనితీరు మీద రంధ్రాన్వేషణ చేసే తత్వం మానవ నైజంలో ఉంది ఇదే ప్రభుత్వ యంత్రాంగంలోనూ పనిచేస్తూ ఉంటుంది సాధారణంగా తనకంటూ ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటే తప్ప ఏ అధికారి మరో అధికారిని ఆరోపణల వలయం నుంచి కాపాడాలనుకోడు ఇందుకు విరుద్ధంగా ముక్కుకి సూటిగా వెళ్తూ న్యాయపక్షపాతిగా పనిచేసే అధికారులు కూడా ఉంటారు కానీ అలాంటి వారి శాతం ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం మీద పోలీసు శాఖలోని రహస్య సమాచార వ్యవస్థ సమర్థంగా పనిచేసింది కాబట్టి గణేష్ నిమజ్జనోత్సవంలో సాగించిన హిందూ ధర్మ ప్రచారం నేను మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నానడానికి ఆధారంగా వాళ్ళకి కనిపించింది వాళ్ళందరి ముందు చేయని నేరాన్ని నెత్త నేసుకుని క్షమాార్పణలు చెప్పడానికి నా మనస్సాక్షి అంగీకరించలేదు కానీ ముఖ్యమంత్రి పంచాయితీ పెట్టారే అయితేనే ముఖ్యమంత్రి నన్ను సస్పెండ్ చేసినా బదిలీ చేసినా అన్నింటికీ సిద్ధపడదాం అనుకుని సిద్ధపడి దేవుడి మీద భారం వేసి ముఖ్యమంత్రినే చూస్తూ మొండిగా జవాబిచ్చాను నేను నేరం చేయలేదు నేను ఎవ్వరికీ సంజాషి ఇచ్చుకోనక్కర్లేదు మీ ఇష్టం వచ్చిన చర్య తీసుకోవచ్చు అంతక ముందు వరకు ముఖ్యమంత్రికి నా మీద వ్యక్తిగతంగా ఎలాంటి కోపమూ లేదు పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా మాత్రమే సంఘ్యాషి కోరారు కానీ నా మొండితనం ఆయన కోపం తెప్పించింది ఆయన మొహంలో రంగులు మారటం గమనించాను ముగ్గురు సీనియర్ అధికారుల సమక్షంలో నేను మాట్లాడిన పద్ధతి ఆయనకి నచ్చలేదు నేనేదో వాళ్ళకి సర్దు చెప్పుకుని సర్దుకుపోవాలన్న ఆయన ధోరణి నాకు నచ్చలేదు ఏ పోస్టులో ఉంటే ఆ పోస్టు న్యాయం చేయడమే ఐఏఎస్ అధికారి బాధ్యత అన్ని రకాల పోస్టుల్లోనూ పనిచేయగలిగేలాగానే వీళ్ళకి రెండేళ్లు ట్రైనింగ్ ఇస్తారు టీటీడీలో ఉన్నప్పుడు నేను చేయాల్సిన విధుల్లో భాగం హిందూ ధర్మరక్షణ ఆ పోస్టు తర్వాత ఎన్టీఆర్ హయాంలో నన్ను ఎక్సైజ్ కమిషనర్ అగవేసి వారును వాని సారా అమ్మకాలు అది చేశాను మొత్తం మీద ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీ సమక్షంలో నా మొండితనం కోపం తెప్పించిన ముఖ్యమంత్రి వెంకట్రామ్ గారు ఆ కోపాన్ని అణుచుకుని లేనిచీరునవ్వు పెదిమిళ మీదకు తెచ్చుకుని ఆవేశపడద్దు ప్రసాద్ అంటూ నా దగ్గరకు వచ్చి భుజం తట్టి మళ్లీ మాట్లాడదాం అంటూ ఆ సమస్యను ముగించేశారు తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా నేను ముఖ్యమంత్రులతో ఎదుర్కొన్న అనుభవాలను గతంలో స్వాతిలో సర్వసంభవాం నాహం కర్త అనే సీరియల్లో విపులంగా రాయటం జరిగింది ఏమైనా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేను రాష్ట్రం నుంచి కేంద్రానికి డెప్యుటేషన్లో వెళ్ళాక కూడా నన్ను వెంటాడాయి పంతొమ్మిది వందల ఎనభై నేను విశాఖపట్నం పోర్టు చైర్మన్ గా పనిచేస్తుండగా ఆయన రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కేంద్రంలో విపి సింగ్ ప్రభుత్వ పాలన మొదలైంది విశాఖ పోర్టులో నౌకలు నిలిపే ప్లాట్ఫామ్ కొత్త ప్రారంభోత్సవానికి ఉప ప్రధాన మంత్రి గారిని ఆహ్వానించాను ఆయన వచ్చారు నేను పనిచేసేది కేంద్ర ప్రభుత్వంలో కనుక నా భాషలంతా కేంద్ర ప్రభుత్వమే కాబట్టి మా కార్యక్రమాలన్నింటినీ కేంద్ర కేంద్ర సెక్రటరీలు వగేరా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగమే చూస్తుంటారు అందుకే దేవిలాల్ గారిని పిలిచాం తీరా దేవిలాల్ గారు నగరంలో దిగాకు తెలిసింది ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు కూడా విశాఖపట్నం వచ్చారండి ఏం చేయాలి ప్రోటోకాల్ ప్రకారం నాకు దేవిలాల్ మాత్రమే సంబంధిత విఐపి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నగరంలో ఉండగా ఆయన్ని ఆహ్వానించకుండా దేవీలాల్ తో మాత్రమే భర్త ప్రారంభోత్సవం చేయడం మర్యాదగా ఉంటుందా ఎంతైనా నేను రేపు మళ్ళీ రాష్ట్ర సర్వీస్కి రావాల్సిన వాడినే కదా చెన్నారెడ్డి గారిని నిర్లక్ష్యం చేయడం సంస్కారం కాదనిపించింది వెంటనే సర్క్యూట్ హౌస్ అతిథి భవనానికి వెళ్లి చెన్నారెడ్డి గారిని కలిశాను సార్ ఇవాళ పోర్టులో ఒక బెర్త్ ప్రారంభోత్సవం ఉంది దేవీలాల్ గారు చేస్తున్నారు మీరు కూడా వచ్చి పాల్గొని వేదికను అలంకరించాలని నా కోరిక మీరు అన్యథా భావించకుండా అంటున్నాను నా మాటలు పూర్తవ్వకుండానే విషయం అర్థం చేసుకున్న చెన్నారెడ్డి గారు నా మీద నిప్పులు కక్కినంత పని చేశారు అంతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అనుభవాలన్నీ ఒక్కసారిగా సినిమా రీల్లా మెదడులో పరిగెత్తాయి అదే కోపం అదే ఆవేశం కళ్ళకి మందం పెరిగిన అద్దాలు తప్ప ఆయన మాట స్పీడ్ మాత్రం తగ్గలేదు ఏమనుకుంటున్నావయ్యా ముఖ్యమంత్రిని ఆహ్వానించే తీరు ఇదేనా నేను ఇక్కడికి వచ్చాక వచ్చి పిలుస్తావా కేంద్రంలోకి వెళ్లేసరికి ముఖ్యమంత్రితో పని లేదనుకుంటున్నావా ఆయన కోపం తారస్థాయిలో ఉంది ఆ గదిలో చుట్టూ రాజకీయ నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు ఒకరిద్దరు పత్రికా విలేఖరులు ఉన్నారు అవమాన భారంతో తలదించుకోవాల్సిన స్థితి కానీ అవమానాలు అలవాటైపోయాయి ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేయనట్టుగా చేశాను సారీ సార్ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అలా జరిగింది వ్యక్తిగతంగా వచ్చి ఆహ్వానించలేదు కానీ మీ ఆఫీస్కి ఇన్విటేషన్ మాత్రం పంపాను సార్ మిమ్మల్ని కాదిన కార్యక్రమాలు చేసేంతటి మీకు తెలుసు కదా నన్ను క్షమించి మీరు వీలు చేసుకుని వచ్చి పాల్గొంటే సంతోషిస్తాను మీరు ఇక్కడ ఉండి రాలేదంటే నేను చాలా బాధపడతాను మీరు నా మనోభావం అర్థం చేసుకోవాలి సార్ అనుభవం మాటలు చెప్పాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు వాళ్ళకి తమ అహం సంతృప్తి చెందటమే ముఖ్యం అది జరగటంతో ఆయన శాంతించారు ఆ సాయంత్రం బెర్త్ ప్రారంభోత్సవంలో దేవిలాల్ సమక్షంలో మాట్లాడుతూ మా ప్రసాద్ ఒక సమర్థుడైన ఆఫీసర్ అంటూ కితాబునిచ్చారు నేను పనిచేసిన ముఖ్యమంత్రిలో అనుభవాలన్నీ ఒక ఎన్టీ రామారావు గారితో అనుభవాలు మరో ఆయన నన్ను చాలా ఆప్యాయంగా ఒక సోదరుడిలా అభిమానిస్తున్న భావం కలిగిస్తూ సాటి అధికారులు అసూయపడేంతగా నా మీద ప్రేమ గుర్తించారు కానీ అంతటి ముఖ్యమంత్రి సైతం రహస్య సమాచార వ్యవస్థ మోసిన కథల నన్ని నేను నమ్మలేనంత ఉద్రేకంలో నన్ను తూర్పారబట్టారు నేను వెన్నుపోటు పొడిచానన్నారు అసలు ఏం జరిగిందంటే